ఎవరి యొక్క స్పర్శ వలన కలిగినదో కురు సభలో బాధపడుతూ స్తోత్రం చేసింది ఒక్కసారి ద్రౌపది ఆమె యొక్క అక్షయ వస్త్రములను ఇచ్చారు ఒక్కసారి గోవింద పుండరీకాక్ష స్తోత్రం చేసినందువలన తరువాత శిశుఘాతిని అయి పిల్లలందరినీ కూడా చంపుకుంటూ వెళ్లినటువంటి పోతనను అలా స్పర్శ చేత ప్రాణములు తీసినప్పటికీ దానికి మోక్షాన్ని ప్రదర్శించారు అనుగ్రహించారు అలాంటి భూభర నివారణార్థమైపునటువంటి జగదీశ్వరుని అందు లేనిపోయినటువంటి ఆ దూరు మోపాను ఇది ఎలాగు అంటే ఆ తండ్రి కన్యాదానం అన్నింటికన్నా గొప్పది అన్నారు నన్ను ఇచ్చి ఆయనకు వివాహం చెయ్యి నీ పాపం అంతా ఆ అంతేనమ్మా ఇది సదుపాయము తల్లి నేడిది సదుపాయము తల్లి ఇది సదుపాయము తల్లి నేడిది సదుపాయము తల్లి గదాగ్రజును దుర్మదం బొప్ప నేను దోషించిన పూరి దోషమడకుటకు ఇది సదుపాయము తల్లి కూతురావు జగదీశ్వరుడుగా పుచ్చని వెంటనే తెలుస్తుంది ఎవరి యొక్క గొప్పతనం అయినప్పటికీ అలాంటి వానికి నీవు పత్నివైతే నీ మూలమన నాకు గొప్పతనం కలుగుతుంది జగత్తుకంతటికీ కూడా నీవు ఆ రాణింపు చెందుతావు అంటే నేను అలాగే నిశ్చయించుకున్నాను అని ఆనందపడి స్వామి నా అపరాధమును మన్నించి ఈ మణిరత్నమును కుమారికారత్నమును తీసుకోండి నీ మణి నాకు అవసరం లేదయ్యా ఎందుకు వచ్చింది ఉంచుకో నీకే నీ దగ్గరే ఉంచుకోని ఆ ఆమెను ఇవ్వవలసింది ఆ వివాహం చేసుకున్నారట పా స్వచ్ఛామ గుణి పీడనమాచరించి పోరు కొని వా జమలు మోయగ పోరు కొనివా జమలు మోయగ పౌరులనందించి చూడగ వారగా ిబారములు పని చెారముల చే ఆడా మంగళ సూత్రము గడ్డ పాని పీడనమాచరించి ఆ సత్యభామతో స్వామివారికి వివాహం జరిపించారట విలాసము గనక వివాహం కాదు విలాసము ఇంకా ఉన్నది గాథ ఆమెతో కలిసి ఆ రుక్మిణి అమ్మవారు అంతకుముందే ఆ మరి జాంబవతి ఇలాంటి వారితో కలిసి ఆ ద్వారకా ఉంటూ ఉన్నారు అతి సమయంలో रोजुना आ नारद वस्तु द्वारकू वस्तु एलाशुपाल माघुड़े आये राशा गिशी मनूर सारधे प्रसिद्ध मूर्ध जलनर्भुज्योदा सर्वत కులమి హర సతి సురేష్య శుభ పూర్వాచరిత శుభై శరీర భాజ్యాంభవీయ దర్శనం వ్యనక్తి కాోగ్యత ఆ నారదులు వారు తిగుతూ నారద గగనము నుండి దిగుతూ ఉంటే జనులందరూ కూడా విభ్రాంతిగా చూస్తూ ఉన్నారు ఏమిటి అంటే ఇదేమిటి కాంతి సూర్యుడు అయినట్లయితే అడ్డంగా వెళ్తది ఆకాశానికి తూర్పు నుంచి పడమరకే దాని గతి అగ్నిహోత్రము ఇటైనా మండుచు కాడ ఇలా పెట్టినా ఇలా పెట్టినా వేల పైకే వెళ్తుంది కాని కిందకి రాదు కాని ఒక దివ్య తేజస్సు పై కిందకు వస్తుంది ఏమిటి అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారట అతి సమయంలో దిగారు నారదులు వారు దిగితే ఆ స్వామి అవతారములలో ఆ తాను మనుష్య రూపములో ఉన్నారు గనక పెద్దలను గౌరవించడం విధానము ఆయన్ని పూజించారు చేయవలసినటువంటి రీతిలో పూజించి అంటారట స్వామి ఆ తమ యొక్క మీ యొక్క దర్శనము చేత మాకున్నటువంటి పాపములన్నీ ఎగిరిపోయి ఇప్పుడివి గతానివి ఇక అవి రెండు పోయిన తర్వాత బావిలు కూడా లేవు కనుక మూడు కాలములను మూడు కాలములందు యోగ్యత కూర్చేటటువంటి మీ పోటి వారి యొక్క దర్శనము మాబోటి బోటి గృహస్థులకు సంసారులకు మహద్భాగ్యం కదా అన్నారట అంతేగాక యుగంతకాలం జగన్ సవికా సనౌ మముస్త నీ యొక్క రాకచేత నా గర్భగోళమున్నదే జగత్తులన్నీ కూడా ఇది ప్రళయకాల సమయంలో లోపల పెట్టి సురక్షితంగా ఉంచుతూ ఉంటా అలాంటి విశాలమైనటువంటి నా గర్భగోళము నిన్ను చూసిన ఆనందానికి తట్టుకోలేకపోతూ ఉన్న తబ్బిబ్బైపోతూ ఉన్నానన్నాడట అంటే ఆ నారదులు వారు ఆయన మాత్రం మాట్లాడుతూ ఏం కుదిరినవాడా మాటలు రానివాడా నారదుని మహిమ ఒక అచ్చన్న విషయం చెబుతాను గనదిని మునిగినట్లయితే సర్వ పాపములు పరిహరించుతని పెద్దలు చెబుతూ ఉన్నారు అందరూ స్నానములు చేస్తూ ఉంటారు ఒక రోజున ఆ వెళుతూ వెళుతూ ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడట గంగా మనుష్య రూపంలో కేక వేసింది అమ్మా ఏమిటి ఏ స్నానం చేయకుండా వెళ్తూ ఉన్నావు తల్లి ఏమిలే తొందర పని ఉంది ఆయనకి ఎప్పుడూ తొందరే జగత్ కళ్యాణమే చేసేది ఎప్పుడు తొందరే ఎక్కడ ఏమి దొరుకుతుందా అయితే లోకములో తెలియక నీచులను కూడా తగాదాలు పెట్టేటట్టు ఒరే నువ్వు ఎక్కడో ఉన్నావురా ఆయన పెట్టే తగాదాలు లోక కళ్యాణం ఈ దౌర్భాగ్యులు పెట్టేది నాశనం కోరు అని అంటూ ఉంటారు తల్లి ఏమిలే తొందర పని నీ దర్శనమే చాలు నేను పునీతుణ్ణి అయిపోయాను కాదు అట్ల రెండు మునకలే నీకేం ఎంత వేగంగానైనా వెళ్తావు గానీ అలా మునిగి వెళ్ళు చిత్తం అలాగేనా అని అలా మునిగి లేచేటప్పటికి నల్లనైనటువంటి మురికి ఒక రెండు ఫర్లాంగులు లెక్క తెట్ట పైకి తల్లి ఈ పాపం నాదేనా అరే రేరే చాలా గొప్పవాడిని అని ఆ అనుకుంటూ ఉన్నాను పాపం ఉందా నాలో నీది కాదు నాది मी स्त्री हत्यू शिशुहत्यूमेट वाला वो एट पड़ते अचर वूटार वाली पड़ता नीट पुण्यात्म तीर्था తీర్థత్వాన్ని కల్పించేటటువంటి వారు కనుక నీవు మునిగినందువలన నా పాపం లేచి కొట్టుకుపోతుంది ఇది నీది కాదు నాదన్నద కనుక ఎప్పుడైనా సరే నువ్వు వెళ్లేటప్పుడు అంత తొందరైనా సరే మునిగి వెళ్ళు అలాగే అలాగే ఆ ఆయన అంటూ ఉన్నాడట స్వామితో పాతాళ కుహరబు స్వరభార చీరిన చోరవీవా కరిగొండ వెన్నుపై దాల్చి వెల్పులకూటి చవితేల్చినజమవీవా నీటిలో మునిగిన నెల కుమ్ము ీవా మునిమాపులు గంబమున బుట్టి పంటు నక్కరగాసి నట్టి సింగంబవీవ దిటిజు మెట్టిన యా పొట్టి దిట్టవీవ పొడమిరేడుల నడచిన ప్రోడవీవ కడలిగోల గుజ్జిన గద్దవీవ इवश नीवा दशावत वा स्वामी एमटी नी पापल पोगोटवाड़ना प्राणुक అంటే సోమకాసురుడు వేదములను అపహరించితే మధ్య రూపాన్ని ధరించి పాతాళములకు పోయినటువంటి వాడిని చీచి వేదములను ఉద్దరించినటువంటి మహాపురుషుడము మందరిగిరిని ఆ కమఠ రూపము ధరించి దాన్ని ఎత్తి దేవదానముల చేత మదింపు చేసి అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి మహాపురుషుడము ప్రసాతలములోకి పోయి ఆ హిరణ్యాక్షుని చేత భూమిని ఒక కోర చేత ఉద్దరించినటువంటి వాడవు నీవు సంధ్యా సమయములో పుట్టి భటుడైనటువంటి ప్రహ్లాదు రక్షించడానికి నారసింహస్వ రూపముతో అవతరించి బాలు రక్షించినటువంటి నారసింహస్వ రూపుడవు నీవు దితిది మెట్టినయా పొట్టి దిట్ట నీవు వామన రూపాన్ని ధరించిన వాడవు నీవు ఆ సముద్రాన్ని కట్టగట్టినటువంటి వాడు నీవు ఇప్పుడు ద్వారకకు అవతరించారు ద్వారకలో ఏం చేశారు ద్వారక వైకుంఠపురము ద్వారక వైకుంఠపురము ఈ రుక్మిణి లక్ష్మి మీరలిసూ సాధకు భగవత్తును వేడుకతో मुकुंद मोरारी तमर एक्विचंते अदे वैकुंठरी वैकुंठ कनंदू उ इकड़ ఆ ఇరువురు దేవేరులతో వారు చేసు ఉన్నారు గనక ద్వారక వైకుంఠపురము ఈ రుక్మిణి లక్ష్మి ఆ రుక్మిణి దేవి లక్ష్మి స్వరూపిణి కనుక మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు గనక అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఆ మీ దర్శనం కొరకు అని అనేక విధములుగా స్తోత్రం చేశాడుట చేసి ఆయన వచ్చిన వేరే ఉన్నది ఏమిటి रुक्मिणी सत्य भाम एना सर को तगाद बैठ विनोद अद असल उद्देश्य देश पारीजात पुष्पा स्वामी ग्रह दुख महिम एवटाने की परम आ मुक्तिम गा पद्या वर्णित इध నెలకు నివేశను చలివే ఉష్ణగుణము సముచిత భంగిల్ కలిగించు నీ లతాంతమూ పలదులు చెప్పలు సుమ్మి వేసవ కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది చలికాలంలో ఉష్ణత్వాన్ని కల్పించుద్ది ఎలా ప్రకృతికి ఎలా అవకాశ అవసరమో అలా ఇస్తూ ఉంటది అడిగిన వెంటనే సరస పదార్థములను కల్పించుతుంది రాత్రిపూట అదే దీపములాగా ప్రకాశించుతుంది చెమటబట్టినటువంటి వారికి విసనకారు లాగా చెప్పి చెప్పి కొలతులు చెప్పట స్వామి దీని మహిమలు నాకే తెలియదు ఎన్ని ఉన్నాయో ఎప్పటికప్పుడు క్రతే అని ఆ రీతిలో ఇంకొక విశేషం ఈ పుష్పము ఒక సంవత్సర కాలము ఎవరు ధరించుతారు వారి శిరస్సులో ప్రకాశించుతూ వారికి అన్ని విధములైనటువంటి ఆనందం కల్పించుతుంది తర్వాత వాడిపోదు ఊడిపోదు మరల వెళ్లి పారిజాతానికి అతుక్కుంటుంది అది అది దాని గొప్పతనం అలా ఆ అనేక రకములైనటువంటి మహిమలు చెప్పి ఇచ్చి మరి నేను పోయి వస్తాను సెలవు అలా ఇస్తే చాలు ఎందుకంటే తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది సరే ah. వెళ్ళరండి పోడుల లోపల అలరుం పోడుములు నీకు అగ్గల మొగుచున్ తలపు వాడకయుండుమూ తలపు ధరించి పికచత మరసీ అంటే ఆ ఆమె చూస్తూ ఉండగానే స్వామి వారు ఆలోచించారు ఏం చేయాలిది? సత్యభామకు పంపటము భావ్యం కాదు ఎందుకంటే రుక్మిణీదేవి యొక్క గృహంలో ఉన్నారు అంతకదా ఇంకా అర్హత కలిగినటువంటి వారు మిగిలినటువంటి ఆ ప్రధాన పట్టమహిష్ణుల్లో లేరు ఏమైతే అయ్యింది అని ఆ రుక్మిణీదేవికి ఇచ్చారట ఆ తల్లి సమస్తమైనటువంటి కాంతలయందు మేలు బి నీవు రాజుల్లు తావు ఈ పుష్పాన్ని ధరించినందువలన నీకు ఏ విధమైనటువంటి కొరతలు లేకుండా ఉంటయి సుమా అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు వెళ్లిపోతే ఆమె శిరస్సు పెట్టుకున్నదట ఎలా ఉన్నది మోహన్ వలి చెక్కువల పిక్కువలు దక్కువలు గనిక్కో చనుదోయిక వింత ఛాయో నెల తుమ్మి గల జిమ్ము వెల జిమ్ము చెలువము గలవేణి కొక వింత నలుపు మీరే నెల చందు వల విందు చెలువెందు వెదచిందు నగుమోముకొక వింత జిగి దొలంగే విభ్రమంబున కొక వింత విభ్రమంబు చక్కదనమునకొక వింత చక్కదనము యవ్వనంబునకొక వింత యవ్వనంబు కలిగిన దివ్య కుసుమంబు కథన సతికి ఆ గండు ఆ నేత్రముల యొక్క సౌందర్యానికి ఇంకా కొత్త అశ్రయించిందట గుండ్రమైనటువంటి జగ్గవ పక్షులను తిరస్కరించేటటువంటి స్థనద్వయములకు ఇంక కొత్త శోభ చేకూరినది నల్లనైనటువంటి ఆమె యొక్క కురులకు ఆ ఇంద్రనీయుల మణులను తిరస్కరించేటటువంటి తుమ్మిదలతో సమానమైనటువంటి కురువులకు ఇంకా నలుపు పెరిగిందట చంద్రబింబాన్ని ధిక్కరించేటటువంటి తిరస్కరించేటటువంటి ఆమె ముఖమునకు ఇంకా గొప్ప సౌందర్యము ఇంకా అంటే సహజము జగ జగదీశరి తరువు పుష్పము యొక్క విశేషము చేత ఇంకా ఉన్నటువంటివన్నీ కూడా అతిశయించు అధికమైనయట ఆమెకు ఏమి కథాక్రమములు దెబ్బతింటున్నాయి కంఠస్థం చేయటం కన్నా అభ్యాసం వలన అవి ఆ లోపములన్నీ కూడా సవరించుకుని మెరుగులు దిద్దపడతాయి వెనక ఒక రాజుగారు ఆయన ప్రభువులు అన్ని విధములైనటువంటి వ్యక్తులు ఉంటారు పండితులు కవులు గాయకులు నట విదూషగా అనేక రకములైనటువంటి వారు ఆయనకి ఎందుకో వింత ఆలోచన కలిగింది ఏమిటి అంటే మన ఆస్థానములు కొలువులో అన్ని రకములు వారు ఒకరో ఇద్దరు ఉన్నారు స్వామరి పోతులు లేరు ఆస్థాన స్వామరులు ఒక వర్గం వాళ్ళు కూడా ఉంటే బాగుంటది మిగిలినటికన్నిటికీ కొన్ని అర్హతలుంటాయి సెలెక్ట్ చెయ్యాలి అంటే నిర్ణయించాలి అంటే స్వామరులకి ఏమిటి అర్హత వినిపోడు అందులో మెరుగు జోపాలి ఒట్టి తింటాం పోరుకోవటం కాదు అందరం పొడుకుంటాం అందరినీ మించిదే గాని మరి ఆ స్థానంలో ఉండేవాళ్ళు ఇద్దరే సరే మంత్రి గారికి ఆదేశించారట ఏమయ్యా ఆస్థాన సోమరులని ఇద్దరిని ఏమన్నా పట్టుకోస్తావా అయ్యా చాలా దుర్ఘటమైనది సరే మీరు రాజుగారు కదా రాజు దలిచితే దెబ్బలు పదవా అడిగారు చూద్దాం ప్రకటన జిల్లా ఎడిషన్ గుంటూరు జిల్లా कृष्णा जि रे जिन्नवाजुगार सोमरल सैलक्टेक् अर्त ले तिनी पड़को बाबू चुप बा तंबल तबल पेड़ तेट्नार्ट परक्षाकाल అయ్యా మరి కొంచెం మిగిలిన వాటైతే అప్పటికప్పుడే నిర్ణయించే పని కానీ దీనికి కొంచెం వ్యవధి పడుతుందండి సరే కానీ పదిహేను రోజులు ఇరవై రోజులు అలాగే పెట్టారట హాయిగా ఉంది అందరికి తింటున్నారు బాగా పన్నెండు ఒంటి గంట రెండు గంటలు దాటిన తర్వాత బరీగా పెట్టించి అన్ని విధములైనటువంటి పదార్థములతో వాళ్ళు పడుకున్నటువంటి శాలకు నిప్పంటించండి అన్నారు ఒక ప్రక్కన అంటించేటప్పటికి చూశారు ఓ రే తగలబడి పోతుంది కానీ లేచి పరిగెత్తారట జనం అంత ఒక ఇద్దరికి బాగా బలిసింది సోమరతనం ఇప్పుడు ఎక్కడ గదులుతాం గాని ఆ మూల తీసుకొచ్చి ఆ టవల్ ఇక్కడ ఈ మూల వేసి పడుకుంటున్నారు ఏమిటి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అప్పుడు లేచి పోదాములే అది సోమరతనం యొక్క బలం అయ్యా వీళ్ళిద్దరు పనికొస్తారండి మిగిలిన వాళ్ళందరూ ఒకటి తక్కడ సోమరు పోతు వీళ్ళు అసలైన సోమరు పోతులు కనుక ఆ దివ్య కుసుమము చేత అలాంటి గొప్పతనము ఆమెకు ఏర్పడినది అయితే ఆ చెలికెత్తలు ఉన్నారు పరిగెత్తికెళ్లి చెప్పారు వారి వారి దేవేరులకు చెప్పారట ఇలా జరిగింది సుమా అంటే మిగిలిన వాళ్లందరూ కూడా కోనీలే ఆమె గొప్పది ఆమె ఇంట్లో ఆ సమయంలో ఉన్నాడు ఇవ్వటంలో తప్పు అందరూ సర్దుకున్నారు గాని సత్యభాముకు ఎక్కడ లేని బాధ కలిగిందట అరేది ఎంత మోసమయ్య నేడింత మోసమయ్యే కాంతుని గాఢానురాగమాలను ఎంతటి పరుషములు పలికినావు ఎంత జిక్కి దాచే చిక్కినాడను సఖియా ఎంత మోసమైపోయింది స్వామి ఆ నా వసవర్తుడై నాకు అనుకూలంగా ఉంటూ ఉన్నాడు అని నేను భావించుతూ ఉన్నాను నన్ను ఎంత చులకన చూస్తాడా అరే అని బాధపడి కృషికేసేసింది కోపగృహంలోకి వెళ్లిపోయిందట అలకపాంత్ అధిరోహించింది అతి సమయంలో ఆ స్వామి చూశాడు చిలికెత్తలందరూ కూడా వెళ్లారు కదా చెప్పుంటారు సత్యభామకు ఎంత కోపం వచ్చిందో అని ఆ గబగబ ఆ రథం మీద పోయాడు ఎక్కడా లేదు అంతర్గృహములో భోషణములన్నీ కూడా తొలగించి అక్కడ పడుకుని ఉన్నదడ్డ మా సూర్ पारू अटू उद अरे स्वामी निकल जा पुष्ल पति कि కరుణుల నగులములు నమ్మదం శరదంబుద చలచిత్తులు పురుషుల బో వారి నమ్మ పో నమ్మంగోలునే చెలియా వారి నమ్మంగోలు తమ భావములేమిటో తెలుసుకోలేక స్త్రీలను నమ్మకూడదు అంటూ ఉంటారు పురుషులు పురుషులే ఎలాంటి వారు అంటే శరత్కాలము నాటి ఆ మేఘములున్నాయే ఎలా ఉంటాయో అలా ఉంటాయి క్షణకాలములో మారిపోతూ ఉంటాయి అలాంటి పురుషులు స్త్రీలు వంచుతారు అని వీళ్లు అసలు వంచిది అని అన్నదా అని బాధపడి ఆ కోపగృహంలో చేరింది ఎలా ఉన్నది మాసిన చేద గట్టుకొని మౌనముతోస్తూషయ మాసిన గట్టుగట్టిని వాలిక గస్తురిని పట్టుబెట్టి లోగాసిలి చీకటింటి కడ కంకటిపై చలదంత చంద్రరే ఘా సదృసంగి అయి పొరలే గాఢ మనోజ విషాద వేదన వస్త్రాన్ని ధరించినటువంటిదై ఆ తలకు ఒక కట్టు కట్టిందట వాసన కట్టు అంటారు అంటే కోపం చెందినప్పుడు తల తలనొప్పు వచ్చినప్పుడు కట్టేటటువంటి కట్లు అలాంటివి కట్టి ఆ గృహము యొక్క కూడా తీసేసి అక్కడ పరుండు ఉన్నదట ఎలాగూ అంటే నీటిలో చంద్రబింబం గదా కదులుతూ ఉంటే నీటి యొక్క కదలిక వరణి ఎలా ఉంటదో అలాంటి దుఃఖం చేత ఆ మనసం మీద పొర్లుతూ శరీరం అంతా కూడా సెగలు కప్పుతూ ఉన్నది ఎకాయికనే వచ్చాడు వచ్చి ఆ వరసిన కక్షాంతరమలని కూడా గడిచి ఎళ్లిపలకు చూశాడట చూస్తే ఇలా ఉన్నది నాలుని వైరులకు ఆరల వధించుదను దరిచేది శరణన్న వారలను బ్రోచదను ఏమిటి నీ దుఃఖము నిన్ను తిరస్కరించినట్లయితే ఎంత గొప్పవారైనప్పటికీ దండించుతాను నీకు అనుకూలురైతే ఎంత అపరాధము చేసినప్పటికీ మన్నించుతాను ఆ వెంకట దాసు కోరికలు తీర్చడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అలాగే నీ బాధ ఏమిటి నీ దుఃఖానికి హేతు ఏమిటి లాభం లేదు అని ఆ పరిచారికలందరినీ కూడా పక్కకు పంపించినటువంటి వాడై ఆ వీవన తీసుకుని ఆయనే విసరగడానికి పూనుకున్నాడట వాసనలు ఒక్కసారి గతంతా కూడా గుబాలించుని కళ్ళు తెరిచూసింది ఈయన గమనించలేదు దగ్గరలో ఉన్న పాదముల సమీపములు జలజాదాసన వాసవాది జలజాదాసన వాసవాది సురపూజా భాజనం వైతనత్ల శరత్సో వామ పాదంబునందలగంద్రోచలంగి అట్లయవో నేరముల్ సేయగా పేరలు గంజందిన కాంతలు చితం వ్యాపారము నేర్తురే వాడు ఎలాంటి వాడు అంటే జలజాదాసన వాసవాది సురపూజ భాజనంపై తనచ్చు బ్రహ్మదేవుడు ఆ దేవేంద్రుడు శంకరుడు ఇలాంటి వారి యొక్క పాదం వారి యొక్క శిరస్సులు వంచి నమస్కరింపదగినటువంటి పాదములట లతాంతాయుధు గన్న తండ్రి లతాంతాయుధుడు అంటే పుష్పములి ఆయుధములుగా కలిగినటువంటి వాడు మన్మధుని యొక్క తండ్రి పువ్వులు ఎంత సుకుమారమో ఆయన అంతటి సుకుమారుడు అలాంటి వాడు ఆ పాద సమీపంలో నమస్కరించుతూ ఉంటే తొలగంద్రో చిల ఒక నెట్ నెట్టింది అలా అయితే కవీశ్వరుడు ఇందాక పురుషులే స్థిర స్వభావం కానివారు అని అన్నారు మరల ఇప్పుడు అంటాడు నాథుల్ నేరముల్సేయ పేరలు గంజందిన గట్టి కాంతలు उचित व्यादी भर्त तुन तरवा कोई विचक्षण ज्ञापन चिंता आंटूटे काल कल देश कैत दिल्ली तो कला स्थिति जो అన్నం పెట్టారు పల్లెము ఈ అన్నం కుక్కలు కూడా దినం నాకొద్దు అని నెట్టేశాడు ఆ వాక్యం అక్కడ ఉంటది రెండో బొమ్మలో వీడే తింటున్నాడు దానికి దీనికి ఏమి మాటలు లేవి ఈ మధ్యలో ఏమిటి వెచ్చేసామంటే నెత్తి మీద ఇంత బొప్పిగట్టుంది ఫోటో వేస్తాడు ఇక్కడేమోచ్చి ఈ అన్నం కుక్కలు కూడా తినమని నెట్టేశాడు మళ్లీ తీసుకు తింటున్నాడు ఏంటంటే వేసింది నెత్తి మీద బాగా అప్పడాలు కర్రబెట్టి బొప్పి ఆడి తింటున్నాడు అది ఇక ఏమి అక్కడ ఇదిగో మూడు రూపాయలు చీర చూడెట్టా ఉందో అని ఇట్లా మడతలన్నీ ఊడిపోయి వాడి ముఖాన గాలికి ఏలాడుతుంది అంటే నీ మొఖం ఉంది అని ఇసురికి రాడు కొట్టిందం ఊడిపోయి మొఖాన్ని ఏలాడుతున్నాయి మాటలుండవు అది కార్టూన్లు అంటే బొమ్మలతోనే భావాన్ని కూడా ప్రకటించుతూ ఉంటారు అలా ఉన్నది కనుక ఒక తాపు తాపింది ఏ పర్వాలేదు కోపం అణిగిపోయింది ఈసునబుట్టి ఈసునబుట్టి గంధమున హెచ్చిన శోక దవాన లంబుచే గాసిలి అచ్చ ప్రాణ విభు కట్టెదృడన్ లలితంగీ పంకజ స్త్రీ సకమైన మోముపై చేల చరంగిడి బాల పల్లవద్వాస కషాయ కంఠ కల కంఠ వధూకల ధ్వేవమ్మా ఎందుకు అలా దుఃఖ పెడతావు పారిజాత పుష్పం ఒకటి నీకు ఇవ్వలేదని ఆ పిచ్చమొందానా దేవలోకానికి వెళ్లి ఆ పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి నీ పెరట్లో నాడుతాను వెంకట దాసు ఆయన మీద నేను ఒట్టు పెట్టి చెబుతున్నాను అని చెప్పిందట చెప్పారట స్వామి ఆ మహదానందం చెందిపోయింది ఆ మాటలు విని సత్యభాము పది నా లింగనమును గావించన్ ఆ మాటలు విని సత్యభాము పది నా లింగనమును గావించను మో మోటము మోము మోమునను గదిగించను మహదానందం ఆ స్వామి ఇక ఈ ప్రమాణానికి మీరు తప్పని ఒక తెలుసు అని లేచి కౌగలించిందట ఆనందపడ్డాడు స్వామి కూడా ఆ ఇక పర్వాలేదు ప్రమాదం తప్పిపోయింది అని ఆ ఆనందపడినటువంటి వాడై ఆ ఇలా ఉండగా ఒక సందర్భములో సుధన్వుడు అనేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ద్వారకలోనే ఆయన కృతవర్మ అక్రూరుడు స్వామి ఒక పర్యాయము ఆ హస్తనాపురానికి వెళ్లారట పాండవులతో ఎప్పుడు అక్కడే కాలం ఎక్కువగా గడిపేది అక్కడ గడుపుతూ ఉండగా ఆనందంగా ఒక రోజును వచ్చారు వీళ్ళిద్దరు ముగురు వీళ్ళిద్దరిని తోడు కలుపుకొచ్చాడు ఒక రాత్రి పూట సత్రాజిత్తును సంహరించి ఆ మణి తీసుకుని అంతులేకుండబోయా బోరును విలపించింది సత్యభామ స్వామి కూడా సమీపంలో లేడు ఆ నూనె కాచి తైల కటాహములు ఆయన ఆ శరీరాన్ని భద్రపరిచి కబురు పెట్టింది హస్తనాపురానికి స్వామి పరిగెత్తుకు వచ్చి ఆ ఎవరు ఇలాంటి పనిచేసింది అయ్యా సుధనుడు వెంటారు పారిపోయా వీళ్ళిద్దరు ఏమండవు మరి నేను వచ్చారుగా నాకు తోడు రండి ఇప్పుడా ఇందాకేదో వచ్చాం కానీ నిన్న స్వామికి మేమెదురు రామ్ నీ సావు నువ్వు సావు పారిపోయాడు వాడు వాడిని పట్టుకొని సంహరించి చూస్తే మణి దొరకలా బలరామకృష్ణులు ఇద్దరు వెళ్ళారు అన్నా మణి కనపడతం లేదు వీడు ఏం చేశాడు అంటే బలరామ బలరామస్వామి అనుకున్నాడట హరే రే కృష్ణుడు కూడా డబ్బు మీద ఇంత ఆశగా పోదు మణి నాకు భాగం పెట్టవలసి వస్తుందని లేదని చెబుతూ ఉన్నాడు అని బాధ చెందాడట చెంది సరేలే నువ్వు నేను ఇప్పుడు రాట్లా ద్వారకి అని మధురకు పోయి కొంతకాలం ఉన్నాడట అలాంటి మహాపురుషులకే ధనం మీద వ్యామోహము ధనం మీద కాంక్షలా బలంగా ఉంటవి మానవు మాత్రలు మనకెంత కాలం అలిగాడట తరువాత ఆ స్వామి అక్రూరిని పిలిచారు ఏమయ్యా ఎక్కడుంది మణి అయ్యా నా దగ్గరే ఉంది పరమ భక్తుడు అయితే ఈయన స్వామితో మాట్లాడినట్టుగా తెలిస్తే సత్యభావం బాధపడతాది సరేలే ఇక్కడే ఉన్నాయి నీ దగ్గరే ఉన్నాయి కానీ నువ్వు ఇక్కడ వద్దు రెండు వెళ్ళిపో కొంతకాలం నేను తర్వాత కబురు పెడతా కాశీకి వెళ్ళిపోయాడట వెళ్లి అక్కడ ఉన్నాడు కొంతకాలం ఉన్న తరువాత ఆ పరమభక్తుడు అక్రూరుడు లేకపోయినట్లయితే ఆ వెళితే ఏమిటో చూపించవలనని కొంతకాలం వర్షాన్ని స్తంభింపజేసాడట పట్టణ వాసులందరూ కూడా గగ్గోలు పెట్టారు అయ్యా వర్షములు లేవు మహాపురుషుడు అక్రుడు లేకపోతే ఇంకా వర్షాలు ఎట్లా వస్తాయి ఆయన లేకపోతే ఇంక వర్షం కురవదా కురవదు మరి ఎట్లా పిలిపించి సత్యభావం బాధపడుతుంది ఒట్టిది ఆమెతో ఒప్పించాలి అంత దుర్మార్గుడు మామగారిని అంత పని చేస్తే నేను పిలిపిస్తాను ఆమె కోపది ఎంతదు వద్దు స్వామి ప్రజలు బాధపడుతున్నారు ఏం చేద్దాం सर नीपे आय चाल या काशी मैनंदगा बार बार बंगार वर्वा रोजना बैलदेरारे स्वामी आ सत्य भावनी गाढ़ु स्वर्गलोकन को స్వర్గలోకమునకు వెళ్లి ఆ మొట్టమొదటిగా అది యొక్క గృహానికి వెళ్లారట వెళ్లి ఆ ఆమె చేత మన్ననలను పొంది అనేక విధములుగా ఆమె పూజించిందట నిఖిల రక్ష నిమ నవసమిఖిల రక్ష స్వామీ ధర్మము పెంపన్ స్వామీ ధర్మము వెంపన్ సాధు జ పోషింపన్ మామి ధర్మాన్ని పాలించటానికి అధర్మాన్ని నశింప చేయటానికి భూమికి భారమైనటువంటి రాక్షసులను సంహరించడానికి అవతరించుతూ ఉంటారు నీ మహత్వము ఎన్నటానికి సాధ్యమా స్త్రీజన పాటివ్రత్యము జేజేల సుఖోన్నతము రాజు నిత్యముఖోన్నత్యము స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని దేవకాంతల యొక్క మహర్షుల యొక్క ఆ తపస్సును వృద్ధి చెందింపజేసేటటువంటి నీ మహత్వము ఎన్నటానికి సాధ్యమా పమ్మపుడ్డు సుఖోదరం మున కాపాడడు నీ మహత్వమెన్న బెని కిల్లలు ఒక రక్షగా వెంకటదాసులకు ఉల్లాసమును కల్పించుతూ బ్రహ్మాండములు నన్నింటినీ కూడా గర్భగోళములో ధరించేటటువంటి నీ మహిమ ఆ ఎంచటము సాధ్యమా స్వామి అన్నదట అంటే ఆనందపడి స్వామి ఇంకా కోరిక మీదటి వృక్షానికే కాదు నరకాసురుడు బాధలు తట్టుకోలేకుండా ఉన్నాము స్వామి రక్షించవలసింది అని దేవేంద్రుడు వచ్చి శరణాగతి చేస్తే వాడిని నరికి ఆ మా ముసలామె కుండలాలు లాక్కుపోయాడు పరమదుర్మార్గుడు అని ఏడ్చాడట అంటే అతిథి యొక్క కుండలములు తీసుకుపోయాడు ఎందుకు ఎందుకేముంది వాడికి స్వభావం వాడికి ఏమన్నా అవసరమై కాదు కనుక వాడిని నరికి ఆ కొండలములను తీసుకుపోయాడు ఆమెకివ్వటానికి అంటదట ఆమె రిని ధరించి వాదరించుటజేసి బహువిధాలుల చేత బాధలేక కరము కరమున సంతతముదుటేసి నానా కరముల చే నవసిపోక సర్పరాబర్యంగా సాయి వై మెల్లబుడ్డ చేసి విషంబు చే దారుణీ భక్త గుటే చిరంబున నీవు చేర్చుకొనుట చేసి దారిద్ర్యముల చేతల్లటిలక కారుణి భర్త చే ధాన్య వస్త్రములకు నాయాస పడక నిన్ను కొలుచుదాసులు అఖిల సౌఖ్యం బులందు దురంబుజ కీర్తిమిస్తా